మా శక్తి మంత్రులు ఆర్దేశం కూడా ఇలా సోతం చేసాం దినవంతా కాచి కాపాడి మీకు భద్రపక్షి నిలబెట్టుకున్న కోసం ప్రాణిక సోతం చేసాం కుంపుని చూడలేక తన కాలం ఊహించిండో నా దివా పని కోరు నిలబెట్టు మీ తలంపు కోసం నిలబెట్టుకుని మీ ఆలస్య నిలబెట్టుకుంటు అది మా అందరి ద్వారా నా ద్వారా నిలబెచ్చుకోమని ప్రారంభించం దేవాళ్ళు ఇచ్చి ఇచ్చి చిన్న గుంపు మిక్కిపోతం చేసుకోమని ప్రాంతం మీరు దిగిరండి అలా శ్రోతాలు చేస్తుంది మీకు వందలా చేస్తున్నాం అభిమానులు ఎంతో మంచి దేవుడు గొప్ప దేవుడు పరిశుభ్రత యశ్వభా దివాణి కాచి కాపాడే దేవుడు యశ్వ శృతం యశ్వభా వాక్యంధ్ర పాఠడం నడిపించండి మీరు మాట్లాడి ఇంకా సరస్వతం నడిపించండి ఈ దినమంతా ప్రభావ క్రిప మీద క్రిప పెట్టి మార్గంతో సరళం చేయండి ఇంకా పరిశుభ్ర నడిపించండి నడిపించండి నా అభిమాని శృతం సైతరంగ అలవీయ నాభివా నీతి శువార్త చక్క జన్ పోవాలా తెలుగు జన్ పోవాలా కార్య కోత ఇస్తాను చూద్దాం మా అందరు నడిపించమని ప్రార్థిస్తుంది సైతా నటే దయ్యాన్ని కాల్చు దాన్ని గర్జించి ప్రజలు విడుదల పొందడా పాప నొక్కువ అలవీయ నాజివాని రక్షణ రావాలా శిల్వర్ ఈ ఎంత వల్ల గొప్ప కార్యం చేయండి అలవీ నాజివాని చూద్దాం ఆదివంతులు మీరు మీరే మాకు సహాయపడుతుంది మా సోిస్తున్న ప్రశ్న కొరకు డుప్పి ఆకించునూ మీ కొరకు నా ప్రాణము డప్పిగును చున్నది మీ కొరకు నా ప్రా చున్నది నా ప్రాణమా నా సమస్తే చేరువ కుమా నాయన మేలు నీవు మరువ కుమా నా ప్రాణమా సమ పిరాణి నను నీవు పైకి లే పితివీ కృష్ణీబనా నన్ను నినికిరాణి నను నీవు పైకి లే క్రిసే పొందపై నన్ను నిలిపితి నాడుగులు స్రపరచి పలమునిచ్చి నాడుగులు స్థిరపరచి పలమునిచ్చివీ నీదు అడుగు జాగలనే వెందడుతు ప్రభా ప్రభు నా ప్రాణమాచేసిన మేళను ఏ మరవ కుమార్ నయే సచేసిన మేళను ఏ మరమాణ jani o nannukachitivi kanna tatri devi ni vembadhu prabhu naa prana ma na samastama prabhu nispatinchu ma naa yesu teesina melanu నా ఏ నీలను నీవు మరువకుమ ప్రాణమా నా లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఈరోజు అదే మనము మార్కు శువార్త ఐదవ అధ్యాయము ముప్పై వర్షంలో కూడా చూస్తున్నాం లూకాసు వార్త అధ్యాయము నలభై వచనం నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం ఎయిత్ ఐప్టర్ అనుకుంటా ఫార్టీ సిక్స్త్ వర్స్ అయితే నలభై ఐదవ వచనంలో ఉంది వాక్యం ఇంగ్లీష్ లోనేమో నలభై ఆరులో ఉంది నలభై ఐదులో వార్త ఎనిమిదవ అధ్యాయంలో రక్తస్రావం గల రోగం గల స్త్రీ గురించి మనం చూస్తాం అక్కడ దాని తర్వాత దానికి ముందు అనేక మందిని స్వస్థపరిచినట్లు దాని తర్వాత యాయిర్ అన్న సమాజ మందిరపు అధికారి కుమార్తె గురించి చూస్తాము ఇలా కనీసం మూడు నాలుగు అద్భుతాలు చేసినట్లు ఈ అధ్యాయంలో చూస్తాం మనం ప్రార్థన చేస్తాం పరశుధర వరకు మీకు వందనాలనైనా సర్వోన్నత తండ్రి మీకే కృతజ్ఞత లేసయ్యా ముఖ్యంగా తండ్రి ఈ ఉదయ కాలం ప్రోభా మీ యొక్క వాక్యంలో ఆ ధ్యానం చేయలాగా తండ్రి మిమ్మల్ని స్థాయించలాగా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అనేక మంది బ్రదర్స్ సిస్టర్స్ ఇందులో పాల్గొంటుండగా వారి జీవితంలో అద్భుతాలు చేకూర్చండి ఓ ప్రభా సమాధానం దండి ఆ ప్రభావ సమస్త అంధకార మంత్రశక్తుల మీద దురాత్మల మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు మేము హైమార్దంగా దాన్ని వాడులాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు సాక్షులు వెళ్ళబెట్టుకోమంటూ ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇక తన ఇల్లు కసు అధ్యాయంలో మీరు చేసిన అద్భుతాలు స్వస్థతల గురించి మేము చూస్తున్నాంనైనా మా అతను మాట్లాడండి ప్రభావా తండ్రి మిమ్మల్ని అనుసరించాలా ఎందుకంటే నన్ను నమ్మిన నాకంటే మరీ విశేషమైన శుచక్రియలు చేయననుంది ప్రభా అద్భుతాలు చేయననుంది ప్రభా దినానికి మేము సిద్ధపడుతున్నాం మళ్ళీ ఏ రీతిగా మళ్ళీ మేము దీన్ని అర్థం చేసుకుని పాటించాలం మీరే మాకు మార్గం దయచేసి మహిమంద బట్ ఏ సుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అయితే మనకు తెలుసు లూకస్ వార్తలో ఎనిమిదో ఈ రక్తస్రావం రోగం స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రకరకాల ప్రాంతాలకు వెళ్ళింది రకరకాల డాక్టర్లని కన్సల్ట్ అయ్యింది కానీ ఆయనకి స్వస్థత రాలేదు ఎవరి నుంచి సరే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మెడిసిన్స్ డాక్టర్స్ ఇవి దేవునికి విరుద్ధమా అంటే ఖచ్చితంగా కాదు ఎందుకంటే సమస్తము ఆయన ఆగ్ఞ ప్రకారంగా జరుగుతుంది లోకంలో ఆయన ఆజ్ఞ లేకుండా ఏమి కూడా జరగదు లోకంలో సో అన్ని రకాల మందులు ఆయుర్వేదమే గానీ హోమియోపతి కానీ యునాని గానీ సిద్దా గానీ ఏమైనా గానీ ఆయన ఆజ్ఞ ఇవ్వడం వల్లనే నెరవేర్నే అవన్నీ జరిగినాయి ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కదా ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఆయన బిడవే కాబట్టి అవన్నీ ఆయననే కల్పించండి ఆయన బిడల గురించి కానీ ఆయన గ్రహించలేని బిడలు అంతే తండ్రిని గుర్తుపట్టలేని పిల్లలు వీళ్ళు మనము తండ్రిని గుర్తుపట్టగలిగినాం ఎందుకంటే కేవలం ఏసు ప్రభు ద్వారా ఏసు ప్రభు రాకపోయింటే మనం గుర్తుపట్టకపోయే తండ్రిని మనం వాళ్ళలాగనే యువదా మతంలో ఉన్నామని చెప్పుకొని కూడా వాళ్ళు తండ్రిని గుర్తుపట్టలేకపోయినరు ఆ రోజు గుర్తుపట్టలేకపోయినారు రెండు సంవత్సరాలకు ముందు ఈ రోజు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే హిస్టారికల్ కాంటెక్ట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం హిస్టారికల్ గా జరిగినాయి ఇవన్నీ కదా అవి రిపీట్ అవుతున్నాయి మన టైంలో యాక్చువల్గా హిస్టరీ రిపీట్స్ అంటాం కదా కాబట్టి రిపీట్ అయినప్పుడు మనం ఎక్కడున్నామనేది అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కానీ వాక్యంలో హిస్టరీ తిరిగి తిరిగి రిపోర్ట్ అవుతుంది ఒకటి ఏంటంటే ఒక కాలంలో గతంలో స్మాల్ సిటీస్ స్మాల్ విలేజ్ లలో అది రిపీట్ అయినట్లు చూస్తాం కానీ యుగ సమాప్తిలో ప్రపంచం గ్లోబల్ స్కేల్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ప్రపంచం అంతటా రిపీట్ అవుతుంది అది మనుషులు గుర్తించారు అప్పుడు గుర్తించలేదు ఈ రోజు కూడా గుర్తించారు మనుషులు అయితే ఈ రక్తస్రావం రోగం స్త్రీ పన్నెండు సంవత్సరాలు బహు ప్రయాసపడింది యూధ ఉన్నాయమే కదా అసలు యూధ మతస్థులు ఎందుకు ఆయనకి స్వచ్చత యాజకులు ఉన్నారు కదా అప్పటికి అబ్బాయిలు ఉన్నారు కదా మందిరాలు ఉన్నాయి కదా మరి ఎందుకు ఎవడీ కూడా స్వస్థత రాత నిబంధన కాలంలో కూడా స్వస్థతలు ఉన్నాయి కదా ఏసియా గ్రంథంలో చూస్తాము ఏషియా ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చినట్లు ఏలిసియా ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చినట్లు ఏలియా ప్రార్థన చేస్తే స్వస్థతలు కలిగినట్లు మనం చూస్తాం ప్రవక్తలు ప్రార్థనలు చేస్తే స్వస్థతలు మళ్ళీ ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాలు ఎన్నో ప్రాంతాలు పెట్టాయి ఖచ్చితంగా రకరకాల గుళ్ళు తిరిగింటది తిన గోగులు తిరిగింటది రకరకాల అబ్బాయిలు కనుక జరిగింటది యాజకులు కనుక జరిగింటది ఎవరు కూడా ఆమెకి హెల్ప్ చేయలేకపోయినారు ఎవరు కూడా పాపము ఆమెకి స్వస్థత ఇవ్వలేకపోయినారు కాబట్టి లాజిక్ గా పరిస్థితి ఇక్కడ పోతే బాగుంటుంది అక్కడ బాగుంటుంది ఇక్కడ కూడా చెప్పిండ్రు వాడు చెప్పిండీ మనుషులను అక్కడ నుంచి వచ్చింది మనసులు ఎందుకు ఆశ్రయించు అనేది మనుషులు మనకి ఎటువంటి మెప్పు లాభం కలగదు యహోను ఆశ్రయించడం మేలు అంటే సమాధానము శాంతి మేలు అంటే బెనిఫిట్ ప్రాఫిట్ కాబట్టి ఈ స్త్రీకి చివరికి తెలిసింది పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే పన్నెండు సంవత్సరాలకి ఆయన మొత్తం ఇప్పుడు బ్లడ్ వెళ్లిపోతే హిమోగ్లోబిన్ వెళ్ళిపోతుంది హిమోగ్లోబిన్ బ్లడ్ లో ఉంటుంది అందులో ఉంటది అంతా ఎనర్జీని స్టోర్ చేసుకోవడము జీవవాయువుని స్టోర్ చేసుకోవడం అంతా బ్లడ్ సెల్స్ లో హెమోగ్లోబిన్ కంటెంట్ లో ఉంటాయి ఆ తిన్న పోషక పదార్థాలు అక్కడ ఉంటాయి మన రక్తం పన్నెండు సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా వెళ్లిపోతుంటే మన శక్తి నిలబడలేని స్థితి నిలబడితే తోసేస్తే పడిపోతే ఎవరన్నా తొక్కిసరిలా చనిపోతే అంత భయంకరమైన పరిస్థితుల్లో ఆమె అటువంటి శ్రమల గుండా వెళ్తూ అంటే పన్నెండు సంవత్సరాలు శ్రమ అన్నట్టే కదా ఇంకా పెళ్ళైన వాళ్ళకి అర్థం అవుతుంది అటువంటి స్త్రీ డబ్బం కూడా ఉండేదండీ ఎక్కి పరిస్థితుల్లో అసోసియేషన్ ఉండదు వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అయిపోయినాయి పాపం పన్నెండు సంవత్సరాల పాపం పిల్లలు ఉన్నారో వెళ్ళగోదు బహు భయంకరమైన శ్రమ అయితే స్త్రీ అనే పేరు లేదు కానీ ఉపమాన రీతిగా జీవితం ఆ రీతిగా ఉంది ఇవచ్చు శ్రమల ఎప్పుడు గుర్తించగలిగింది పన్నెండు సంవత్సరాలు ఎక్కడెక్కడ పోయింది ఇక్కడ ఇక్కడ ఇక్కడ పోతే స్వచ్ఛత అక్కడ పోతే స్వస్థతరిగే పరిగెత్తి తలిసిపోయి చివరికి ఎక్కడికి వచ్చింది విన్నది ఎవరో అరే వ్యక్తి వస్తున్నాడు ఈయన ఎంతో మందిని అన్న విశ్వాసం వచ్చేసిన వ్యక్తి తెలుసుకుంది నేను అన్ని ప్రయత్నం చేసిన ఇంకా వేరే మార్గమే లేదు నాకు ఒక్కటే మార్గం అది పలాని వ్యక్తి ఆయన ముట్టుకుంటే చాలు ఆయన ఫెయిత్ పన్నెండు సంవత్సరాలు పరిశీంపబడింది నేను ఇది గమనిస్తూ ఉంటాను బ్రదర్స్ సిస్టర్స్ లో కూడా ఎందుకు కాలం పట్టింది ఇప్పుడు ముఖ్యంగా ఇసాకు గురించి నిన్న సాయంత్రం నేను ధ్యానిస్తున్నాను ఒక పాస్టర్ నేను ఇద్దరం కలిసి ఆయన కూడా ముప్పై సంవత్సరాల నుంచి సేవ చేసిన వాడు మనలాగనే ఆయనతో కూర్చొని నేను మాట్లాడుతున్నాను ఆయన ఆదిలాబాదు ప్రతి ప్రాంతాలలో రకరకాల ప్రాంతాలలో బహు కష్టపడి సేవ చేశాడు ఆయన వాక్యం చెప్తున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఇసాకు పిల్లలు లేరు ఎవరకా గొడ్రాల యాక్చువల్ అది ఆ ఆత్మ తన అత్త నుంచి వచ్చేసింది అండి అదొక స్పిరిట్ కదా ఎవరి నుంచి వచ్చింది అంటే వాళ్ళ అత్త నుంచి సారా నుంచి తనకు కూడా ఆ స్పిరిట్ గొడ్రాల ఆత్మ ఆమెకి తొంభై ఏళ్ళకి విడిచిపెట్టింది ఎంత కాలం పట్టిందో చూడండి అదే రీతిగా అదే ఆత్మ రేబేకాన్ పట్టింది రేబేకా కూడా చాలా కాలం పిల్లలేని స్థితిలో ఉంది గుడ్రాల అప్పుడు ఏం జరిగింది ఇషాకు ఎవ్వరికి కంప్లైంట్ చేయలేదు ఎవరు ఎరువు చెప్పుకోలేదు ఏర్చుకోలేదు మంత్రాలు జరుపుకోలేదు ఎవరిని జరుగులేదు ప్రభుత్వ తండ్రిలో కూర్చున్నాడు ఎందుకంటే తండ్రి నుంచి ఆత్మ వచ్చిందని వాళ్ళ తండ్రి ఎట్లా ప్రార్థన చేసిందో పిల్లల గురించి ఇషాకు ప్రార్థన చేసినట్టు ఇవన్నీ చరిత్ర తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటాయి ఆ రీతిగా ఇషాకు ఎప్పుడంటే నలభై సంవత్సరాలు ఇశాక్కి పిల్లలు లేని ఎంత త్వరగా పెళ్ళని కూడా నాకు గెలలేదు చరిత్రలో నేను గ్యాప్ కంప్లీట్ ఈ సంవత్సరాలు కానీ ఫార్టీ ఎయర్ లో ఆయన ప్రేయర్ చేస్తున్నాడు అయితే నాకు అది ఆ మైండ్ ఒపీనియన్ ఏంటంటే నలభై సంవత్సరాలకి ఆయన ప్రార్థన ఆరంభిస్తే అరవై సంవత్సరాలకి కొడుకుబుట్టి అంటే ఇరవై సంవత్సరాలు ప్రేయర్ చేసిండే ఆయన అంటే నేను నిజంగా మీరు ఇరవై సంవత్సరాలు ప్రేయర్ చేయాలని చెప్తాను నేను అనేది ఏంటంటే ఇరవై సంవత్సరాలు పరీక్షింపబడింది ఆయన విశ్వాసం వాళ్ళను అయినా విశ్వాసం దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పరీక్షంపబడింది డెబ్బై సంవత్సరాలు ఎక్కడ ఇరవై సంవత్సరాలు ఎక్కడ డెబ్బై సంవత్సరాలు ఈ రక్తస్రావం గల స్త్రీకి పన్నెండు సంవత్సరాలు పరీక్షింపబడింది మనమంతా ఇంతకాలం పరీక్షింపబడ్డాం మనం టూ నుంచి పరీక్షింపబడుతున్నాం ఈ రోజు కూడా ఇంకా మన పరీక్షకి ఫలితము ఈ సంవత్సరం నుంచి మనం చూడబోతున్నాం మనం అందరం స్త్రీ ఏం చేసిందంటే ఇది కాదు ఇంత పెద్ద క్రౌడ్ ఇంత పెద్ద జనాంగము పరిగెత్తుతున్నారు మళ్ళీ ఏ రూపకంగా ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయించుకోవాలా ఆయనకు ఒక ఇది దేవుని నడిపింటుంది చూడండి విశ్వాసం ఎట్లుంటుంది ఆడది ఆయన ఆయన చెంగు మూడితే చాలు నాకు స్వతస్వతంకి విశ్వాసం వచ్చేసింది అంటే పన్నెండవ సంవత్సరంలో పరిపూర్ణతకు వచ్చింది అని విశ్వాసం నీరోజు నీ సేవ జీవితం సేవ జీవితంలో ఎందుకు అటువంటి అద్భుతాలు జరగలేవంటే పరిపూర్ణతకి ఇంకా మనం రాలే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉపాసం ఉంటున్నా నీ జీవితంలో అద్భుతాలు జరగలేదంటే పరిపూర్ణతకి రాలే నీ విశ్వాసం ఇది ఫైనల్ మూవ్మెంట్ అన్నట్టు ఇప్పుడు పరిపూర్ణతకు మన విశ్వాసం ఈ పరిపూర్ణతలకు వచ్చినాక నీ ప్రార్థన జవాబు ఎట్లా విశేషమైన అద్భుతాలు మనం చూస్తాం అయితే ఒక పాయింట్ నేను చూపించి ఇప్పుడు వాక్యాన్ని ముగిస్తాను ఇక ఏం చూస్తున్నాం అదే అధ్యాయంలో నలభై ఐదో వర్షంలో ఏసు రావు అంటున్నాడు ఏమనకుండా చూడండి ఏసు ఎవడో నన్ను ముట్టాను ప్రభావము నాలో నుండి విడలిపోయినదని నాకు తెలిసినది నేను నేను ఈ వాక్యాన్ని క్లోజ్ చేసేస్తాను ఇక్కడ ఏమంటున్నాడంటే ఏస్త్రావు అంటున్నాడు అంత పెద్ద గొప్ప జనము గుంపులు గుంపులుగా ఉన్నారు మనుషులు ఆయన మీద పడుతున్నారు అయితే ఏ స్వరం అంటుండే ఎవడో నన్ను ముట్టెను ఆయన ఎలా ఖచ్చితంగా తెలుసుంటుంది కదా ఖచ్చితంగా తెలిసి ఒక స్త్రీ నన్ను ముట్టిందని కానీ ఆయన ఏమంటుండే ఎవడో అంటే ఒక మనిషి గురించి మాట్లాడుతున్నట్టుండద ఎవడో నన్ను ముట్టను ప్రభావము నాలో వెడలిపోయినదని నాకు తెలిసినది నేను కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆయనను వెంబడించే మనము ఎటువంటి అనుభూతిలోకి రావాలా ఇక మీదట ఈ సంవత్సరం నుంచి మీ సేవలో ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీళ్ళ నుంచి ప్రభావం పోవాలా నువ్వు గుర్తుపట్టాలి అని వ్యక్తిలోనికి స్వచ్ఛత వస్తుంది అంటే నీళ్ళ నుంచి ఆ పవర్ పోవడం నువ్వు అది నువ్వు ఇక మీదట ప్రాక్టీస్ చేయాలా అమలు పరచాలా నువ్వు తెలుసుకోవాలి నీ బాడీలో నుంచి ఆ పవర్ పోయినట్టు అంటే నీ బాడీలోకి వెళ్ళి పవర్ వెళ్ళిపోతారే మళ్ళీ నాకు ఎట్లా అది నిండుతూనే ఉంటుంది ప్రతిరోజు ఇంతకాలం దాన్ని వాడుకోలేదు కాబట్టి అట్లనే నిండుగుంది అది మూత అది వెళ్ళలే ఎంతకంటే మనం అంతా జమ చేసుకున్నాం ఇంతకాలం పవర్ వాడలేదు ఎక్కడ కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం మన ప్రభుల నుంచి ప్రభావం ఎట్లా బయలుదేరిందో మనలో నుంచి కూడా అట్లనే బయలుదేరలేదు ఎందుకంటే మనలోనే ఉన్నవాడు ప్రభు గదా ఆయన మనలో ఉంటే పర్ఫెక్ట్ పవర్ అన్నట్టు కంప్లీట్ పవర్ అన్నట్టు కాబట్టి ఆ పవర్ లో ఉన్న మనము ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడానికే ఈ యొక్క ప్రార్థన నడిపి ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మరి అటువంటి జ్ఞానము అటువంటి నడిపింపు ప్రభు మనకు అనుగరించడాన్ని ప్రార్థిద్దాం పరశుధుల వండ్రి మీకు వదనాలు వేసాయా మహోన్నత రఘు దేవ మీకే సర్వోన్నత రఘు తండ్రి మీకే కృతజ్ఞతలు వేసయ్యా ప్రభా ఆ మీరు రక్తస్రావం రోగం గల స్త్రీ మీ స్వస్థపత్య మీ ప్రమేయం లేకుండా ఆమె స్వస్థత పొందింది ప్రభా కేవలం మీ దగ్గరికి ఆ స్వసతం లాగుకున్నది ప్రభావ మరి అటువంటి జ్ఞానం మీరు మాకు ఇచ్చినవి మనుషులు దాని పొందుకోగలరు మీ నుంచి ఈ రోజు కూడా ముట్టుకుంటే జాలని పోయి పట్టుకుంది మీ చెందు ప్రభావం అటువంటి జ్ఞానం మీరు మాకు ఇచ్చినారు కానీ మీలో నుంచి ప్రభావం పోయినట్లు మీరు గ్రహించగలిగినారు కానీ మేమే గ్రహించలే కాలం ఇక మీదట గ్రహించాలని నడిపించమని అర్థిస్తాం మాలో నుంచి పవర్ పోవడం అది ఒక అది ఒక చెమ్మలి నిదర్శనం స్వస్థత పొందిండ్రు అద్భుతాలు చూస్తుండ్రని నుంచి పవర్ పోయి కుటుంబాలలో మనుషులలో అద్భుతాలు మేము చూడాలా ప్రభా మా కాలంలో అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించామని ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా పరశురాభ నా జీవానికి ఈ ధన్యత మాకు ఇచ్చిన నన్ను శ్రోతభ ఇంకా ముందు వేయాలా నేనే స్థిరపరిచి మా అందరినీ నడిపించి నన్ను నడిపించి మాకు గొప్ప జ్ఞాపం చేసుకుని ఆత్మ తెలివి జ్ఞానం తెచ్చుని క్షమ పాలిస్తున్న కదా అలాగే వాళ్ళ బిస్ రక్షణ పొందాలా నిన్ను మయపరచాలా నా జీవానికి శ్రోతం ఎంతో బిడ్డలు వైరస్ వచ్చింది వాళ్ళని నీ బిడ్డలు వేస్తారా జ్ఞాపం చేసుకుని వాళ్ళు స్వస్థపరచని వాళ్ళ ఆత్మ తెలివండి అలాగే ఆకాంక్ష వైపు నిన్ను చూడాలా నిన్ను నమ్ముకోవాలా కుటుంబం రక్షణ పొందాలి రక్షణ కాలం దురదర్ సిద్ధం చేయండి సైతాన్ని కూల్చేప్రభ్యాన్ని గర్ణించండి నా దీవా ఎన్ని ఆటగా చేసినా అది వాళ్ళు ఊడిపోంచాల్సి ఉంచేప్రభ నా దీవ ప్రజలు రక్షణ పొందాలి నా దీవాన్ని ఖరం నా దీవానికి పొందాలి సోప్రభ ఇంకా మంది రాలే వాళ్ళకి తాకడం పతి కుటుంబం వాడ బలాలా ఇన్ని మయమపరచాలా పది కూడా దివించి ఆశీర్వాద దీవించి స్వస్థపరిచి అతి సంఘాలని సరస్వత్వం నడిపించి మనీ స్వామి అదే ఇలా చదవాలే వంధనాలు ఇస్తున్నా వాక్యం వస్తుందా బాగుంటా మేము జీవించాలా తె వాళ్ళతో శక్తిని ప్రవర్తించుకోవాలా వచ్చేది కదా మీ గొప్ప కాలం జరిగించండి మేము అందరం సేవ మీ యొక్క పరిచయం చెయ్యాలా వచ్చేదా రాబోయే రోజులు భయంకరంగా ఉన్నది కదా మీరు ఎక్కడికి భద్రపరచుకోండి మమ్మల్ని మీరు ఎక్కడికి మళ్ళీ కాపాడండి సమాధానం దయచేయండి ఇలాంటి ఇబ్బందులు మిమ్మల్ని తెలియదు ేమ కనికరం మాకు దయచేయండి మాకు విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలా మేము దాని ప్రకారంగా జీవించాలా మా సొంత తలంపులు మా సొంత బుద్ధి మీరు తీసి వేళుకోదా మేము ఏక మనసుతో ఎలా ఉందని మనం జీవించాలా మన ఇంతమందిపై కాంగ్రెస్ లో ప్రతి బుద్ధి స్వప్పరిచి సిద్ధపరచుకోమని కృష్ణిస్తున్నాం సార్ పరిశీరానికి అబ్రాహా నిశాఖ యాకల గొప్పదేవ నా పరిశుద్రనికి స్తోత్రమైన గొప్పదేవ ఈ గడిచిన కాలవంతం అమలు కాచి కాపాడి అయినా మీ కృపల్లో ఇక నూతన దినం మాకు అనుగ్రహించిన ప్రభావ మమ్మల్ని సజీరుగా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాను నైనా నీకే స్థుతుల స్తోతాలు అర్పించుకున్న ప్రభా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరుడు నీకే సమర్పించుకున్న హాలూయ నా దేవ నా ప్రభా యువతి కళాశ్రమలో ప్రభావ నన్ను మమ్మల్ని ఎంతగానో మీరు వాకించే బలపరచిన నీకు వన్నాలిసయ్యా నీకే స్థుతుల స్తోతాలు అర్పించుకున్న ప్రతి దినం ప్రభా ప్రతి దశలో ప్రభావ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మా విశ్వాసాన్ని ప్రభావ వృద్ధి చేసినందుక నీకు వన్నాలిసయ్యా గొప్ప దేవా వాక్యంధ్ర మాత్రం మాట్లాడినా ప్రభా నీకు అన్నాలిసయ్యా ఆ రక్తం కను శ్రీ ప్రభా నైనా ప్రభా స్వశత మీ నుండి అమలు ఆకుంది ప్రభ ఆయన అనుకుంది ప్రభా మన హృదయంలో ప్రభా నైనాసయ ఓ ప్రభా అంటే అద్భుత కార్యమీ రకంగా మీరు జరిగించిన ప్రభావ నీకు అన్నాను ప్రభావ నాది అనేకులు ప్రభావ బహుదేవ మా నుంచి అలాంటి స్వస్థత వాళ్ళు పొందుకునేలాగిన ప్రభావ అలాంటి అభిషేకాన్ని మాకు అందరికీ అనుగరించు మన ప్రాదిష్టమైన ఎందుకంటే ప్రభ మీరు మాతో మాట్లాడిన ప్రభావ నేను చేయ నన్ను నన్ను ప్రేమించేవాడు నన్ను నాయకు విశ్వాసించేవాడు ఎక్కువ క్రియలు చేస్తాను ప్రభావ తండ్రి ఏసు ప్రభ తండ్రి అలాంటి కృప మీరు మాకు అనుగ్రించండి ఆయన నీకు అన్నాలి స మీ బిడ్డలమైన మేం ప్రభావా ఓ ప్రభా సృష్టి దేవా ఏసయ్యా నీకు వందా మీ ఆత్మను మా అనుగ్రహించినా మీకు పవర్ మాకు అనుగ్రహించిన నీకు వందాలి ఈ సయ్యా ప్రతి దశలో ప్రభావ నిన్ను మహిమ పరచబడలాగానే కూడా ప్రభావ నీళ్ళలో రోగులు స్వచ్ఛత పొందినారు ప్రభా నైనా ఇసుకు ప్రభావాల బట్ట తాగితే స్వచ్ఛత పొందినారు ప్రభా నైనా ఇసుక ప్రభావ మీ నుండి వచ్చింది ప్రభావ మహిమ మీ శక్తి ప్రభా ఓ ప్రభా ఏ గొప్పతనం లేదు ప్రభావ కాబట్టి నైనా మీను నిన్ను మహిమ పరిచినారు ప్రతి దశలో అలాంటి పవర్ వల్ల శక్తిని ప్రభావ చర్చ మీరు ఇచ్చినారు ప్రభా నాది ఏ అది వాళ్ళు వాడుకోలేదు ప్రభావ ఆయన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆ శక్తిని అనుగ్రహించి మనం ప్రార్థిస్తాం ముఖ్యంగా ప్రభావ ఆయన చిన్న గుంపులో మీరు మమ్మల్ని ఏర్పరచుకునే ప్రభావా ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తాను అనేక మన మర్మాలు మాకు బయలుపరుస్తాను వాక్యపరంగా ప్రభావ ప్రతి దశలో ప్రభావ ఎన్నో విషయాలు ఈ లాక్డౌన్ నుంచి ప్రభావిరు మాకు నేర్పించిన ప్రతిదీ ప్రవాది అది ప్ర విశ్వాసంతో మేము ప్రాక్టీస్ చేస్తాను కాబ మీరు అద్భుతాలు చేకూర్చిన నీకు వందా ప్రభావ మరొక విషయం ప్రభావ ఈ రోజు మాకు బయలుపరిచినా నీకు వన్నాలు ఇస్తా దశలో ప్రభా ఓ ప్రభావ మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని ప్రభావ మేము జాగ్రత్తగా మేము వాటిని ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఈ లోకంలో ఎంతో భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభా ఎంతో మంది రోగాలతోని ప్రభావ ప్ర దుష్ట శక్తులతో సైతాం శక్తులతో మళ్ళీ పీడింపబడుతున్నారు ప్రభావ ఆయన ఎస్సు ప్రభావ లాంటి ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు ప్రభావ ఇసు ప్రభావ మాలో నుంచి ప్రభా మీ యొక్క ప్రభావం ప్రభా బయట ఒక్కరించి తాకాల ప్రభావ స్వచ్ఛత పొందాలి ఆ రోజు ఆ కాలంలో జరిగింది ప్రభావ మీ ద్వారా ప్రభా మీ బిడలమైన మేము కూడా ప్రభావ అలాంటి శక్తిని మాకు మీరు అనుగరించారు మీ మహిమ ప్రభావం మీ శక్తి ప్రభా అనేకులు పోయి తాకాల ప్రభావ మా ద్వారా ప్రభా అలాంటి అభిషేకం మాకు అందరికి అనుగరించి మనం అలాంటి సేవకు వరకు మమ్మల్ని ఓ ప్రభావ మీరు తయారు చేస్తుంది కానీ అన్నాను విశేషమైన అద్భుత కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిష్టమేనా నా దేవ నా ప్రభావ మీరు ఆకుడు బాగా తొరిగింది ప్రభావ నేను మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా వరకు ప్రభావ మీ యొక్క రక్షణ ప్రణాళికలో మేము మీరు జీవించాలా నీకు మీ చింతకుని నడిపించాలా ప్రభావ రోగస్తులు ఉన్న వాళ్ళకి వెళ్ళి మేము ప్రార్థన చేస్తే ప్రభావం రోగులు స్వస్థత పొందాలా ప్రభ ఏసుక్రీస్తునాములు హలలుయ్య ప్రవాహ చనిపోయిన వరకు తిరిగి లేవాలా వంకరణ చేతులు చక్కగా కావాలా ప్రవా నా తండ్రి ఏస్తు ప్రతి ఒక్క రోగమైన విడిచిపెట్టి పోవాల్సింది ఏసునామను ప్రభావ అలాంటి అద్భుతకారమైన శక్తిని మీరు మాకు అనుగ్రహించినా నీకు వన్నా ప్రభా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మీ మయం అర్థమై ప్రతి దశలో నేను మయం పరచాలా ఉంది ఈ రక్షణ ఉందని అనేకలు మేము చూపించాలి లేవనంత మిమ్మల్ని చూపించాల మనుషులకు రక్షణ ఉందని బూధిగ్రంథంలో సాక్షులుగా నిలబడాలి మీ నీతి శక్తిని ధైర్యంగా ప్రకటించాల ప్రభావ భయం కఠిన దినాల్లో జనుల మధ్యమే ఉన్నాం ఈస మీ జీవవాక్యాన్ని పట్టుకునే జ్యోతిలాగా మేము ఉండాలి మీ వెలుగును ప్రకటించే వాళ్ళగా మేము ఉండాలి ప్రభావ అంటే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రధాన శివకు మేము సంపూర్ణ సిద్ధపడే ముందుకు వెళ్ళిపోవాలి ప్రభావాలి ప్రభావ తన వైరస్ బాధ్యత తొందర ప్రభావ మీరు స్వస్థ పచ్చిమని ప్రాధిష్టమైన వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేగనా మీరే కాపాడిన ప్రతి దశలో ప్రభావ ఆయన వాళ్ళ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించండి పాపం క్షమించాన్ని మీకు కనికరించమంత అదిష్టమైన ఎంత గౌరవ పాపని క్షమించే దేవుడు వేస్తే ప్రభావ మీ అద్దెకు వేస్తే ప్రభావాయన ప్రతి బిడ ప్రభావ మీ తట్టు మీరు ఆకర్షించుకుని ఆయన మీరు ఆకర్షించకపోతే అందరూ నశించిపోతారు ప్రభావ కృపగల తండ్రి నీకు అన్నలేసే ప్రతి ఆత్మ నీరే ప్రభావ మీరే సృష్టించినారు ప్రభా ప్రతి ఒక్క బిడారు ప్రతి ఒక్కరి గురుకు ప్రభావ మీరు మరణించిన రక్తాన్ని కాచినారు ప్రభావ ఆయన మీకు రక్తంలో ప్రభా పాపాలను కరిగే శక్తి ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభావ మీ రక్షణను స్వీకరించాల ప్రభ బూదిగంతా నివాసులందరూ మిమ్మల్ని చూసి రక్షణ పొందాలా ప్రభావ ఆయన అలాంటి జీవితాన్ని మాకు అందరు కనిపించి అలాంటి అందరూ నడిపించండి ఓ ప్రభావ ఇత నడిపించాలా ప్రభావ ఆయన ఈసాయానికి వందాలంటే అభిషేకం మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్నాను నీకు అన్నాలి ప్రభావ నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్నాం ప్రభావ అడుగు ప్రతి వాడు పొందునన్న మాకు ఇచ్చిన ప్రభావ మేము నమ్ముతున్నాం ప్రభావ సంపూర్ణంగా అయినా నీకు వన్నాను ప్రభావ నా తన మా హృదయంలో మేము చూసుకున్నాం ప్రభావ ఈ గొప్ప దేవానికి వంద శత్రు బలం అంతటి మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రభావ ఆ అధికారం మీ మయం అర్థమై ప్రతి దశలో మేము వాడాలా నేను మయమపరచాలా ఆయన ఈ నామాన్ని హెచ్చింపజేయాల ప్రవ్వ ఓ దేవాలయండి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించడం ప్రాదిష్టమైన గొప్ప దేవాలయ భార్య నుంచి పట్టి బిడెని కాపాడండి ప్రభావ గొప్ప జనాన్ని కాపాడండి వాళ్ళ పట్ల మీకు కనికిరిని చూపించండి వాళ్ళ చుట్టూ మీకు కనిచేయని చివరి దశలైన వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకోలేని అబద్ధ బోధ నుంచి బ్రహ్మపు ఆత్మల నుంచి వాళ్ళు విడుదల పొందాలి భూతంలో బోధ నుంచి వాళ్ళు సంపూర్ణంగా ప్రభావం మీ సత్యని గ్రహించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మీరు తయారు చేయని ప్రభా నా దేవ నా ప్రభావానికి వందలేసయ్యా నా తన గొప్ప జన చుట్టూ కంచిన ప్రభావాలు నా తన ఈరో సత్యాన్ని స్వీకరించాలా ప్రేమించాలా ఆ మొదటి క్రియను చేయాలి ప్రభావ తను స్థితిలో వాళ్ళు ఓ ప్రభ పడిపోయినా తిరిగి ప్రభు మారమనిచుకుంది ఆ మొదటి క్రియను చేయాలి ప్రభావ ఆయన వాళ్ళకు దర్శించమని ప్రార్థిస్తూ వాళ్ళు ప్రఖ్యాత హృదయం దేయండి వాళ్ళు కనువి కలిగించండి వాళ్ళ ఆత్మీనేతలు ఇప్పని ప్రభావి తట్టు నడిపించుకుని అయినా గొప్ప దేవానికి వందాలే గొప్ప దేవానికి స్తోత్రమైన ఇంతకాలం వరకు ప్రభావ మమ్మల్ని కాపాడారు ఎంత భయంకర దేశమే పళ్ళ కిందలైపోయింది ప్రభావ అలాంటి స్థితిలో కూడా ప్రభావ అయినా మీరు మమ్మల్ని కాపాడన్నారు మమ్మల్ని పోషించినారు ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కృపల్లో మీకు రెక్కల కింద మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభావానికి వందలేసాయ్యా నీకే స్థుతులు స్తోత్రం అయినా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నాడు ప్రభానికి వన్నాలేసయ్య ప్రవా ఇక ముందు కూడా ప్రభావ మీరు మళ్ళీ నడిపించే దేవుడు అన్నారు ప్రభావ ప్రభాసు ప్రభా అతని మీరు అన్న వ్యక్తి ప్రభు పావును వాళ్ళని నిష్కలం పావున వాళ్ళు వీకంలో పావున వాళ్ళు నిష్కలంకులు ఉండమన్నారు ప్రభా ఓ దేవాలంటే జ్ఞానం పొందుకోకల్ మేము జీవించాలా మీ కొరుకులైన మీరే సాయపడిన ప్రభావ ఓ ప్రభావ తోడేలు మద్దతు గొర్రెలకి తోడేలు పంపినట్టు మేము పంపిస్తున్నారు ప్రభావ ఎంత కౌరమైన జనం ప్రభావ ఎంత భయంకరమైన కాలం ఆయన అయినా కానీ ప్రభావ మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభా నేను ఎట్లా మేము ముందుకు వెళ్ళిపోవాలి మీరే మార్గం చూపించండి ధైర్యంగా విశ్వాసంతో మీ పక్షంగా మేము నిలబడుతున్నాం అయినా ఓదే మమ్మల్ని నిలబెట్టడం మమ్మల్ని బలపరిచి ఓ ప్రభా అతన్ని వాటిని ప్రభావ మీ సమాయుతమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ముందు రోజుల్లో ఏం జరగబోతుందో ప్రభావ మేము ప్రార్థనలు మీరు కనిపెట్టుకోవాలా ప్రభావం మీ నుంచి పొందుకోవాలా ఉపాసం ఉంటే ప్రార్థించాలా ప్రభా అన్నిటి మేము నేర్చుకోవాలా ప్రభావిధాన్ని ఇక్కడ మేము చూపించాలా మీ తోటి నడిపించాలా శ్రమల కాలం నుంచి కొంత కొన్ని ఆత్మలైన ప్రభావం చెంత మీ నడిపించాల భయంకర నిద్రత ప్రవ ఈ లోకం మీదకి అది స్టార్ట్ అయిపోయింది ప్రవ అది ఒక పక్క నుంచి ప్రభా అది ఓ ప్రవ తాండవిస్తుంది అయినా ఇస్త ప్రభ ఆయన అట్లనే ఉంది ప్రభావ కానీ మీ కృపను పొందుకునే స్థితిలో ఈ లోకంలో ప్రభావ ఆయన కనికరించు అని ప్రభావ వాళ్ళందరూ ప్రభు నడిపించుకోండి ఆయన ఈ ఉదయం కాలశ్రమంలో ప్రభావ మీ సందికి మేము అందరం వచ్చినాం త్రవ ఎంతగా ప్రేమించినారు నీకు అందాలని సహా ఈ స్వరణి నేను కృపణమా అనుగ్రహించాను ఎంత ప్రభావ అతాన్ని ప్రయాసం ఉన్నా కానీ ప్రవ్వాహ ప్రభావతాన్ని మా పనులని అతను ఇస్తే ప్రభావ పక్కన పెట్టుకోని కానీ ప్రభావ మీ వాక్యం మాకు ఎంత ఆసక్తి కలిగింది ప్రభావ ఎందుకంటే ప్రభ కానొక దినంలో ప్రభు వాకింగ్ చేపేటోళ్ళు కూడా ఉండరు ప్రభావ కరువు భయంకరంగా ఉంటుంది ప్రవ ఆయన మనుషులు పరిగెత్తుంటారు ఈ నుంచి ఆకుని వరకు ఆకున్న పరిగెత్తు కానీ వాక్యం దొరకదు ప్రభావ కానీ వాక్యం ప్రభావం మీరు మాతో మాట్లాడినప్పుడే ప్రభావ ఈ జీవిత మాటలు మేము ఆ హృదయంలో భద్రపరుచుకోవాలా మా మైండ్లో రీఫెస్ట్ చేసుకోవాలి ప్రవా ఒక దినం వచ్చినప్పుడు బైబిల్స్ కూడా దొరకవు అలాంటి టై అలాంటి టైంలో ప్రభా మేము ఏ రీతిగా ప్రభావాలకు మీ వాక్యం చెప్పగలం ప్రభా సొంత మాటలు చెప్తే స్వస్థత రాదు ప్రభావ మీ జీవ వాక్యం వాళ్ళు చెప్పినప్పుడే ఆ వాక్యం వల్ల పోయి జీవం కలుగు చేసి కార్యశుద్ధి కలుగు చేసి స్వచ్ఛత వస్తే ప్రభావ కాబట్టి అలాంటి వాక్యం ప్రభావ హృదయంలో సమృద్ధిగా నింపుకొని ప్రభావ ంచి ప్రార్థిస్తున్నాం ఈ దిన సాయంతి నడిపించి మేము అన్నట్లు ప్రతి దాంట్లో అనుగరించి ఈ నామానికి మేము తెచ్చుకో సురక్షితంగా మా ఇంటికి చేర్చి ఈ నామానికి మేము తెచ్చుకోమని తొలగినేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి నడిపించండి మీకు వంద వాచిం లో బలపరు వనాలైన పరిశుభ్రతలు నడిపించండి మీ యొక్క పరిశుభాత్మ అభిషేకం నూతనంగా నడిపించండి అయితే చోట మీకు హాస్పిటల్ పట్టుకొని మీరే మహిళ మార్గాన్ని నిలబెట్టుకోవాలని పార్థిస్తున్నారు బ్రదర్స్టర్స్ అందరినీ ఆశ్రయించండి వైరస్ బారిన పడిన వాళ్ళని కాపాడండి స్వచ్ఛతయ్యాక్సిన్స్ నుంచి మమ్మల్ని కాపాడండి వ్యాక్సిన్ సిద్ధపరచుకోమని కృష్ణాండి ప్రభుత్వ సమాధానం నడిపి మనకందరికి వైరస్ బాధ్యతలకి అందరికీ సదాకాలం తోడేళ్ళు